అస్పర్శయోగో వైనామా సర్వసత్వసు అవివాదో విరుద్ధితన్నమాహం అస్పర్శయోగ ఈ జ్ఞానానికి అస్పర్శయోగము అని పేరు ఈ పదాలు మీరు పట్టుకోవాలి పట్టుకుని వాటినే నిజుధ్యాసనం చేస్తూ ఉండాలి జ్ఞానే ఆకాశ కల్పేనా చాలు మొత్తం శ్లోకం అంతా రాకపోయినా పర్వాలే ఆకాశము అంటే జ్ఞానము ఆ మాట వినగానే చాయిస్లెస్ అవేర్నెస్ శుద్ధమైన జ్ఞానము ఎరుక అది నా భావన అలాగే అస్పర్శయోగ ఇది కొంత కాంట్రడిక్టరీగా ఉంటుంది వర్డ్ యోగ అంటే కలయిక ఏమండీ ఎటువంటి కలయిక స్పరిశలేని కలయిక స్పరిశలేని కలయిక ఇప్పుడు అదేంటే నే నేను నీకు దండం పెడతాను అని ఒకటి వచ్చాననుకోండి అలా దూరంగా ఉండి దండం పెట్టి దగ్గరికి వచ్చి ముట్టుకోకూడదు స్వామీజీని ముట్టుకోకూడదు దూరంగా ఉండి దండం పెట్టాలని అంటూ ఉంటారు అంటే దండ పాదాలకి దండం పెట్ట ముట్టుకోకుండా దండం పెట్టి దండం పెడతారు పాదాలకి పాదాలకి దండం పెట్టాలంటే ముట్టుకోవాలి కదా ముట్టుకోకుండా దండం పెట్టండి అంటే అస్పరిశ అస్పరిశ కాబట్టి యోగం అంటే కలయిక కలయకుండా స్పరిశ ఉండకూడదు కలయకుండా స్పరిశ ఉండకూడదు అస్పరిశ యోగ ఇప్పుడు నా ఎదురకుండా తీసుకొచ్చి ఒక గులాబీ పువ్వు పెట్టారనుకోండి నేను చూశానా లేదా చూశాను కానీ ఈ గులాబీ పువ్వు బాగుంది అన్నానా అనలేదు చూశాను అంతే చూశాను చూడడం చూశాను అంతేగాని ఇది బాగుంది అనలేదు ఎందుకంటే సపోజ్ ఈ గులాబీ పువ్వు బాగుంది అని నేను అన్నాననుకోండి స్వామీజీకి గులాబీలు ఇష్టమేమో అని మీరు పువ్వులు మొన్నటి తీసుకొస్తారు వేసవకాలం వచ్చేప్పటికీ ఆ గులాబీలు వాటి సైజు కూడా తగ్గిపోయి పిసరతో తయారయ్యి నలిగిపోయి ఉంటుందని అప్పుడు నేనేమనుకోవాలి జనవరి నెలలో వర్షాలు శీతకాలంలో గులాబీలు బాగా పెద్దవిధం అందంగా వస్తాయి వేసవకాలం వచ్చేప్పటికి వాటి ముఖం అది ఎండిపోయి విభాన్ంగా ఉంటాయని నేను అనుకోవాలి దాని పేరు స్పర్శ అదే స్పర్శ ఉంటాయి అలా కాకుండా చూశాను ఏ రకమైన ఛాయిస్ కానీ ప్రాజెక్షన్ కానీ ఒక భావన దాని గురించి లేదు అలా బ్లాండ్గా చూశాను అంతే పిల్లవాడు చూసినట్టు చూశాను మొత్తం బాలబత పిచ్చివాడు చూసినట్టు చూశాను ఇఫ్ యూ వెల్ లేదా పిల్లవాడు చూసినట్టు చూశాను అది బాగుందని అనుకోలేదు బాగులేదని అనుకోలేదు రెండూ అనుకోలేదు నన్ను ఎవరిలో అద్వైతం కులానికి అనుకూలమా వ్యతిరేకమా అని అడిగారు అంటే నేను చెప్పాను అద్వైతం కులానికి అనుకూలము కాదు వ్యతిరేకము కాదు ఎందుకంటే అద్వైతం కుల భావనకే అతీతము ఇప్పుడు ఒక బస్సు ఇంకో బస్సుతో ఢీకోవడానికి అవకాశం ఉంటుంది కానీ బస్సు వెళ్ళి విమానాన్ని ఢీకునే అవకాశం ఉండదు ఎందుకంటే బస్సు నేల మీద నడుస్తూ విమానం గాలి వేగుతాం అద్వైతం విమానం వంటిది దానికి దేంతో విరోధం ఉండదు దేన్ని సమర్థించదు దేన్ని వ్యతిరేకించదు శ్రమణ మహర్షులు అడిగారు మీరు కులాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా అని ఆయన ఏమీ నేను సమర్థించను నేను వ్యతిరేకించను అని చెప్పాడు ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నవాడే సమర్థిస్తాడు లేకపోతే వ్యతిరేకిస్తాడు అయితే మీరు యువర్ డంబు ఫెలం మీకేమీ తెలీదా అంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి యోగ ఏమండి స్పర్శ ఉండదు అస్పర్శ యోగ ఇది జ్ఞానం చాయిస్ లెస్ అవేర్నెస్ ఉంటాయి అస్పర్శ యోగ చాలా గొప్పది ఎలాగంటే ఇప్పుడు నాకు నేను వచ్చేప్పటికీ టేబుల్ మీద ఫ్లవర్ వేస్ట్లో అందమైన పువ్వులు ఉండాలి అని ఆగ్రహం ఉందనుకోండి పట్టుదల అటువంటి ఒక ఆకాంక్ష ఆగ్రహం ఉంటే దాని పేరే నేను నా టేబుల్ మీద పూవు పెట్టారంటే కుదరదు ఉండడానికి వెళ్ళేది పువ్వు చూస్తే నాకు ఒళ్ళు మంట అన్నాననుకోండి అది స్పర్శే కాబట్టి అస్పర్శ చూస్తాము చూస్తాము దాని ఎందుకు చూడాలనే ఆగ్రహం ఉండదు చూడకూడదు అని కళ్ళు ఆగ్రహం భోగ పరాయణుడికి చూడాలి అనే ఆగ్రహం ఉంది ఏమండే చూస్తే పాపము అని పాప భావనతో బాధపడి కూడా ఒకడు ఉంటాడు వాడికి ఎవడో చెప్తాడు ఇది పాపం వాడు అబోహ్ చూడకూడదు చూసేసేమని వీడి కంగారు పడుతూ ఉంటాడు వాడికి స్పర్శే వీడికి స్పరిశే చూడాలనే ఆగ్రహం లేదు చూడకూడదనే ఆగ్రహం అసలేదు రాగము లేదు ద్వేషము లేదు కానీ చూడడం ఉంది చూడడం కావాలని వెళ్ళి చూశాడని కాదు చూడడం అయింది దాన్ని అస్పర్శయోగము అస్పర్శయోగో వైనామా తర్వాత తింటూ తినకుండా ఉండడం దాన్ని అస్పర్శయోగం ఉంటాం భుజిస్తూ భుజించకుండా ఉండడం అదే అస్పర్శయోగం ఉంటుంది అంటే ఏంటి నేను దేహము నాకు ఈ రుచి ఉండాలి ఆ రుచి ఉండాలి అంటే వాడు భుజిస్తూ భుజిస్తున్నాడు రుచులతోటి సంబంధం లేదు దేహధారణ కోసం దేహం భోజనం చేస్తుంది తప్పిస్తే ఆకాశ సదృశమైన జ్ఞానస్వరూపుణ్ణి నేను జ్ఞానానికి భోజనం అక్కర్లేదు ఏమక్కర్లేదు జ్ఞానానికి నిధిధ్యాసనమే భోజనం జ్ఞానానికి భోజనము నిధిధ్యాసనమే ధ్యానం చేయడమే భోజనం ఇంకా వేరే భోజనం ఏం లేదు ధ్యాన జ్ఞానానికి లేదా దేహానికి భోజనం ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకుని ఆ టైంకి ఏవో నాలుగు మెతుకులు నోట్లో వాడేసుకుని లేచుక్కకపోతున్నాడు అనుకోండి వాడు తింటున్నట్టే కానీ తింటున్నట్టు కాదు ఒక భోగి తింటున్నట్టుగా వాడేమీ తినడు కానీ ఏదో ఒకటి నవ్వులుతూ ఉంటాడు ఏదో ఒకటి ఆ టైంతో నాలుగు మెతుకులు తింటాడు దాన్ని అస్పర్శయోగం ఉన్నాడు అస్పర్శయోగో వైనామా యమునానది గోపికలు శ్రీకృష్ణుడికి ఆహారాన్ని తీసుకువెళ్ళారు యమునా నది చిన్న పాయికి నుండి దాన్ని దాటేసి యమునా నది అవతల ఉన్నాడు ఆయన యమునా నది మోకాళ్ళలోతు నీళ్లు ఉన్నాయి ఆ టైంలో చిన్న పాయ దాంట్లో దిగేసి అలా దాటేసుకుని ఆ భోజనం ఆయనకి ఇచ్చేశారు ఆయన శుభ్రంగా పూజించాడు పూజించిన తర్వాత డబ్బా క్యారేజీలో గిన్నెలోనే కట్టుకుని వాళ్ళు మళ్ళీ వాపసు వెళ్ళిపోవాలి కదా యమునానది ఆయన అక్కడ ఉండిపోయాడు యమునా నది దాటి వెళ్ళిపోవాలి కదా వెళ్ళే అప్పుడు ఈ లోపల యమునా నదికి వరద వచ్చేసింది నిండా ఉంది ఎలా వెళ్తారు రోజుల్లో బ్రిడ్జీలు వేలేవు బోట్ మ్యాన్ కూడా లేడు అక్కడ వర రాత్రిపూట వరదొచ్చేసింది ఎలాగా మళ్ళీ ఏం చేస్తారు ఆయన దగ్గరికే వెళ్ళి ఏమండి యమునానది వరదొచ్చేసింది ఏం చేయాలి ఇప్పుడు అని అడిగాడు అయితే ఆయన అన్నాడు శ్రీకృష్ణుడు ఒక్క మెతుకు కూడా భోజనం చేయలేదు అదే సత్యమైతే ఓ యమున నీవు దారి ఇమ్ము అని అడగండి వెళ్ళి చెప్పాడు అంటే వాళ్ళు అదేమిట మేము పట్టుకొచ్చాం సార్గా భుజించేవు ఎక్కడ కర్మ అలా చెప్తే యమున దారి ఇవ్వడం అదే సత్యమైతే మీకు ఎమున దారిస్తుంది మీరు వెళ్ళి అడగండి అప్పుడు వాళ్ళు వెళ్ళి అడిగారు ఓ యమున శ్రీకృష్ణుడు ఆయన ఏమీ భుజించలేదు నాకైతే మాకు తెలిసి మేము పట్టుకొచ్చిందంతా ఆయన శుభ్రంగా పుచ్చుకున్నాడు కానీ ఆయన మాత్రం ఏమీ భుజించలేదుట ఆయన మాటే సత్యమైతే మాకు దారి ఇమ్ము అని అంటారు వీళ్ళు వెళ్ళి ఏమున టక్కుముని దారిస్తుంది వీళ్ళు దాటేసేటు అస్పర్శయోగ అంటే ఎలా అంటే భోక్తృత్వం భోగం ఉండొచ్చు భోక్తృత్వం ఉండదు దర్శనం ఉంటుంది రాగద్వేషాలు ఉండవు శ్రవణం ఉంటుంది రాగద్వేషాలు ఉండవు అటువంటి చాయిస్ లెస్ అవేర్నెస్ ఏదైతే కలదో అది అస్పర్శ యోగము సర్వసత్వ సుఖ హిత అది మీకు హితాన్ని చేస్తుంది సకల ప్రాణులకి సుఖాన్ని కూడా కలిగిస్తుంది దీంట్లో భోగం ఉందనుకోండి అనుభవ కాలంలో సుఖం పరిణామకాలంలో దుఃఖం హ్యాంగ అంటారు దాన్ని దుఃఖం వస్తున్న తర్వాత భోగంలో తపస్సు ఉందనుకోండి అనుభవ కాలంలో దుఃఖం పరిణామ కాలంలో దాని ఫలం వచ్చే టైంలో సుఖం తపస్సు చేస్తే ఏదో దేవతలు వచ్చారనో లేకపోతే దేవతలు దగ్గరికి వీడు వెళ్ళాడనో ఏదో సుఖం కాబట్టి భోగాలు ఆదిలో సుఖం అంతంలో దుఃఖం తపస్సు ఆదిలో దుఃఖం అంతంలో సుఖం కానీ జ్ఞానము ఆదిలో అంతంలో మధ్యలో సర్వరధములా సుఖమే తప్ప మరొకటి లేదు ఆత్మజ్ఞానం సకల ప్రాణులకు కూడా సర్వకాలములందు సుఖము తర్వాత భోగాలు సుఖకారము సుఖములే కానీ హితములు కావు వెరాజ్ ఇది సుఖము మరియు హితం స్వర్గము సుఖమే కానీ హితం కాదు కానీ జ్ఞానము సుఖము మరియు హితము బోర్తు సుఖ అండ్ హిత ఇప్పుడు మంచి ఖరీదైన భోజనం చేస్తున్నారనుకోండి భోజనం చేసేప్పుడు సుఖం తర్వాత దుఃఖం జ్ఞానంలో దుఃఖము యొక్క అంశయే సుతరాము ఉండదు అటువంటి అస్పర్శయోగము ఆ జ్ఞానము ఆ ఆకాశ సదృశమైన జ్ఞానము అది అస్పర్శయోగము సర్వసత్వ సుఖము హితము అవివాద జ్ఞానంలో వివాదం ఉండదు అజ్ఞానంలోనే వివాదాలు ఉంటాయి జ్ఞానంలో వివాదం ఉండదు శ్రీరామకృష్ణుల వారు ఓసారి గంగానదిలో స్నానికి అదే హుగ్లీలో స్నా హుగ్లీలో స్నానానికి వెళ్తుంటే ఆయన శిష్యులు పది మంది దేవుడు ఉన్నాడా లేడా అని వాదులు ఉంటారు ఆయన అప్పుడు వాళ్ళ దృశ్యాన్ని చూపిస్తారు ఆ దృశ్యం ఏంటంటే అక్కడ ఒక ఆహారం విసిరేసిన ఆహారం ఉంటే నాలుగు కుక్కలు రెండు ఇటువైపు రెండు అటువైపు నిలబడి ఒకటి దాని మీద ఒకటి మరుగుతో దెబ్బలాడుకుంటూ ఉంటాయి ఇంకో కుక్క ఐదో కుక్క వీటితో సంబంధం పెట్టుకోకుండా దానికి దొరికిన ఆహారం పక్కకు పట్టుకుపోయి అక్కడ కూర్చొని వీటితో ఇంకా వివాదం పెట్టుకోకుండా ఒక కార్నర్కి దానికి దొరికిన ఆహారం తీసుకెళ్ళిపోయి చక్కగా భుజిస్తాం ఆ దృశ్యాన్ని చూపిస్తారు కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా అనే వివాదం వల్ల ఉంది దేవుణ్ణి అనుభవానికి తెచ్చుకుంటే సరిపడు అవివాద కాబట్టి వివాదములకు సంబంధం లేదు కాబట్టి అద్వైత శాస్త్రం జరుగుకున్నాం కనుక ఇప్పుడు ద్వైతవాదులందరినీ పోగేసి మేము మీ గొప్ప మీరు మా కంటే గొప్ప అంటూ అలా నిరూపించాల్సింది ఏమీ లేదు అవివాద తర్వాత ఈ అద్వైత జ్ఞానం ఉన్నదే కర్మకి విరోధి కాదు కర్మకి అతీతం ఉపాసనకి విరోధి కాదు ఉపాసనకి అతీతం దేనికి విరోధి కాదు దేనికి విరోధి కాదు కర్మలు చేసే రోజుల్లో కామ్యకర్మలు చేసే సందర్భం ఉంటుంది కొంతకాలమైన తర్వాత కామ్యకర్మల్ని విడిచిపెట్టి నిత్యకర్మానుష్ఠానం చేస్తూ కర్మయోగా జీవితాన్ని గడుపుతాడు ఆ తర్వాత అంతఃకరణము శుద్ధమై ఆత్మస్వరూపము ఆకాశ సుదృశమైన జ్ఞానము అని తెలుసుకుంటాడు ఇంట్లో విరోధమే ఉంది భక్తి కూడా అంటే విరోధమే ఉంది భక్తి మార్గంలో వాడు ముందుకు వెళ్ళి తన స్వరూపము ఆ పరమాత్మ తను ఆరాధించే పరమాత్మ మనకంటే భిన్నంగా లేడు అని తెలుసుకున్నాడు చైతన్య మహాప్రభు ఆయన చెప్పిన బోధలన్నీ కూడా భేదరూపంగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ హరే రాము హరే రాము అది ఆ మంత్రాన్ని కానీ ఆయన దేహత్యాగం చేసే ముందు ఎవర్రా నేను నామ సంకీర్తనాన్ని బోధించాను మీ చేత కీర్తించబడే ఆ దేవుడు ఆత్మరూపంగా ఉన్నాడు తప్ప ఆత్మరూపం కంటే భిన్నంగా లేడు అని చెప్పి ఆయన దేహత్యాగం చేశారు శిష్యుడు ఆ సంగతి కొంతమందికి తెలిసిందే కొంతమందికి తెలియలేదు ఆ ప్రారంభం వేరే కాబట్టి ఆ భేదాన్ని అది దేనికి విరుద్ధం కాదు అవివాద అవిరుద్ధ ఏమండి ఇలాంటి జ్ఞానము ఏమి జ్ఞానం అది దేశిత ఏమి ఉపదేశము జ్ఞానం ఎంతో విరోధం లేదు మీరు మామూలుగా లోకంలో మేము ఇది బోధిస్తాం అది బోధిస్తామని చెప్పేసి జనాలు ప్రచారం చేస్తారు మీరు వెళ్తే ఏం బోధిస్తారు ఏదో అదే ఏదో ఓ మంత్రం ఇచ్చి నువ్వు ఈ మంత్రం చేసుకొని నీ కోరికలు తీరుతాయి అంటే వీడి వీడి కోరికలు ఏం కోరికలు తీరుతాయి ఒకవేళ తీరితే కొత్త కొత్త కోరికలు పుట్టుకొస్తాయి ఈ కోరికలు తీరేయడం లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అంటే చెప్పలేము సో ప్రమోషన్ కోరిక ఉందనుకోండి ప్రమోషన్ వచ్చేస్తే వీడికి కోరిక తీరిపోయిందనుకోండి ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇంకా భార్యతో మాట్లాడడానికి టైం లేదు పిల్లలతో మాట్లాడడానికి టైం లేదు ఏదో గెలగల్లు అడుతూ ఉంటాడు అయితే ఎమ్మెల్యేని ఎగ్గిస్తే దేవుడికి పూజిస్తే ఎమ్మెల్యే అయిపోయాడు అనుకోండి ఇంకా తర్వాత కుటుంబ జీవనం భ్రష్టం అవుతుంది ఆ కరప్షన్లో ఆ రొంపి లోపడి గెలగలు అంటూ కాబట్టి ఏమి కోరికలు తీరిపోతాయి సో చాలా చాలా అసందర్భంగా ఉంటాయి లోకంలో చాలా సందర్భంగా ఉంటాయి అన్ని వివాదాలతోటి విరోధాలతోటి నిండి ఉంటాయి పరస్పర వైరుధ్యాలతో నిండి ఉంటాయి వాటిని అన్నింటినీ పట్టుకుని జనాలు హింసపడు క్షోభ చెందుతూ ఉంటారు హరేజ్ ఈ జ్ఞానం ఉన్నది ఇది అస్పర్శయోగం వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బ్రాండ్ వేసి పంపిస్తారు గురువు దగ్గరికి వెళ్తే ఆ గురువు బ్రాండ్ వేసి పంపిస్తారు అలాంటి బ్రాండ్ ఏముండదు అస్పర్శయోగము తర్వాత సర్వసత్వ సుఖ హితము అవివాదము అవిరుద్ధము ఆత్మజ్ఞానాన్ని ఐదు విశేషణాలతోటి వర్ణించారు ఇలాగంటే వర్ణన మీకు ఆ జ్ఞానాన్ని ఇంత చక్కగా వర్ణించిన సందర్భం మరొకటి కనపడదు అటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి ఆ గౌడపాద ఆచార్యుడు ఉన్నాడో ఆచార్యుడికి నమస్కారము దేశితస్థం నమామ్యహం అధునా అద్వైతదర్శనయోగ నమస్కారత్స్టుతే ఇప్పుడు అద్వైత సాక్షాత్కారము అనే యోగము అదే యోగము యోగము అంటే కమ్యూనియన్ అభేదము అంటే తన స్వరూపము ఆకాశ సదృశమైన జ్ఞానమే దైవము మీకో మీరు దేవుణ్ణి ఆరాధించండి కానీ దేవుడు ఏమిటో నేను చెప్తానో ఆ దేవుణ్ణి ఆరాధించండి లేకపోతే దేవుణ్ణి ఆ రూపంగా ఆరాధించండి అదేమిటో తెలుసిన మీరు ఆ నిశుద్ధమైన ఆ రూపంలో ఉండండి నిశ్చలంగా ఆ రూపంలో ఉండండి ఆ ఎరుక ఆ నిశ్చలమైన ఎరుక అదే దేవుడు ఆ దేవుణ్ణి ఆరాధించండి ఎలా ఆరాధించమంటారండి పూలతో ఆరాధించాలా ఎలా ఆరాధించాలి బీ జస్ట్ బీదే అక్కడికి దేవుడి దర్శనానికి వెళ్తూ ఉంటారు కదా వెళ్ళండి ఈ దర్శనానికి వెళ్ళండి పూర్తిగా లోకంలో ఉండే వ్యవహారాలన్నీ చింత చస్ట్లో కూర్చుని బదులు ఆ చింతలన్నింటినీ నిలిపెట్టి విశుద్ధమైన జ్ఞానరూపంగా నిలిచి ఉండండి అదే దేవుడి దర్శనం నేను ఓ మహాత్ముడు ఎక్కడికో వెళ్తున్నాం ఖాట్లో ఎక్కడికో వెళ్తున్నాం శ్రీకాకుళం అయితే వెళ్తుంటే ఎవరో ఉన్నారు ఇక్కడ మహాత్ముడు ఒక ఆయన ఉన్నారు వారిని దర్శిస్తారా అన్నారు అయ్యో దాన్ని ఉంది అక్కడే నీళ్ళు కూడా ఉంది మంచినీళ్ళు తాగి వెళ్ళొచ్చు అని వెళ్ళారు అక్కడ మహాత్ముడు చెట్టు కింద ఒక మీద కూర్చుని ఉన్నాడు వెళ్ళి దండం సో ఆయన అలా కూర్చున్నాడు ఏం చేస్తున్నారండి ఏమీ చేయట్లేదు అలా కూర్చుని ఉన్నాను సో ఎంత ప్రశాంతంగా ఉన్నాడు చూడండి ఏమీ చేసేదే ఉందండి ఆ జ్ఞాన రూపంగా అలా నిలిచి ఉండడమే సో కాదు మరి పనులు ఉన్నాయంటే పనులు అవుతాయి మీరు చేస్తారా మీరు చేయరు అవుతాయి ఇప్పుడో స్కూల్లో వేస్తారు మీరు చదువుతారా వాడు అయితే ఇది ఎలాగంటే పూర్వానికి ఒక నువ్వు పో నువ్వేమో ఒకటితోటి నువ్వేమో ఏంటి అది నువ్వు దంచడం దాన్ని పోటు వేయుట అంటాను నువ్వు పోటు వేస్తూ ఉన్న నేను ఊ కొడుతూ ఉంటానని శాంతం అదకంగా వాడు చదువుతోంటే వాడు ఆయాసం ఏదో వాడు పడుతూనే ఉంటాడు వాడితో కంటే ఎక్కువ ఆయాసం తల్లిదండ్రులు పడతారు అంటే కర్తృత్వం అలా ఉంటుంది కర్తృత్వం వాడిని చదివిస్తున్నాము అని ఎప్పుడైతే మేమే చదివిస్తున్నాము అనుకుంటారో అప్పుడు వాళ్ళకి అదొక భారం జిందనిపిస్తుంది నేను ఇంత కష్టపడిపోతున్నాం వాళ్ళు ఏం కష్టపడ్డారని వాడు కదా కష్టపడుతుంట సో ఒక ఆయన సత్సంగంలో ఒక ప్రశ్న అడిగారు మేము పిల్లల్ని కష్టపడి పెంచి కని పెంచి పెద్ద చేస్తున్నాం కదా ఈ పిల్లల ఏడలో మా కర్తవ్యం ఏమిటి అని అడిగారు అంటే నేనన్నాను చూడయా కన్నానన్నది నీ అభిమానం నేను కన్నాను అనేది నీ అభిమానం సత్యం కాదు వాడు ఈ సృష్టిలో వచ్చాడు వాడి కర్మఫలాన్ని అనుభవించడం కోసం వాడు గుడిపడ్డాడు ఇక్కడ అంతేగా నేను కన్నాను ఉన్నది నువ్వు నిమిత్తం మాత్రమే నీని నీ నువ్వు హేతువు కాదు వాడి కర్మ ఫలాన్ని అనుభవించడానికి వాడు వచ్చాడు నువ్వు నిమిత్తం అలాగే నేను పెంచాను నువ్వు పెంచావా నువ్వేవిడే నువ్వు ఎలా పెంచుతావు వాడు ఆహారాన్ని పూజించాడు దేహం ఉపచయే ఆహారం వేస్తూ ఉంటే దేహం పెరుగుతూ ఉంటుంది దానికి అధ్యయమే దేహం అని పేరు వచ్చింది దేహ ఉపచేయ్ తింటూ ఉంటే పెరగడం నా లక్షల కలిక దానికి దేహం అని పేరు వచ్చింది అది పెరిగింది అది పెరుగుతున్నప్పుడు ఎవేవో వికారాలు పుడుతూ ఉంటాయి బాల్యం అవుతుంది ఎవ్వనో వస్తుంది మధ్యమే ఇవన్నీ వికారాలు వస్తాయి అవన్నీ వస్తున్నాయి దీంట్లో నా కర్తృత్వం నువ్వు నువ్వు నీ కర్తృత్వం ఏముంది ఇది ఎలా పొద్దున్న ఇట్లా చేశాను మధ్యాహ్నం ఇట్లా చేశాను సాయంకాలం ఇట్లా చేశాను అంటే నువ్వేం చేసావు ఏమీ చేయలేదు సూర్యుడు తిరుగుతుంటే అలా కాలం కాబట్టి అసలు ముందు నేను కలి పెంచి పెద్ద చేసేనున్నదే అభిమానం కాబట్టి ఆ అభిమానముతో కూడినటువంటి చింతలనన్నిటినీ విడిచిపెట్టి అయ్యి పదేదో అవుతూ ఉంటుంది వాట్ హ్యాపీ వాట్ హ్యాస్ టు హ్యాపీ అన్ ఈ చింతలనన్నిటినీ విదిలిపెట్టి అభిమానాన్ని పెట్టుకోవడం మానేసి కేవలము శుద్ధమైనటువంటి ఆ జ్ఞానముగా నిలిచి ఉండు అదే అస్పర్శయోగం అస్పర్శయోగో వైనామా దాంట్లో ఏమీ లేదు చాయిసెస్ లేవు చాలా బ్లాండ్గా ఉంటుంది రుచి పచి లేకుండా చప్పచప్పగా ఉంటుంది అంటే చూడు నీకు తెలీదు సర్వ ఇప్పుడు మంచి రుచికరమైన ఆహారం ఉంటే అనారోగ్యం చేస్తుంది కొంచెం శాలడ్డు అలాంటివి తింటుంటే ఆరోగ్యంగా ఉంటుంది హిత తర్వాత నువ్వు కనుక అభ్యాసం చేసినట్లయితే చప్పగా కమ్మగా ఉన్న ఆహారం కూడా సుఖకరంగా ఉంటుంది అభ్యాసం అభ్యాసం చేస్తుంటే తెలుస్తుంది అభ్యాసం చేయాలి మాకు బాగా ఆయిల్ అది రోస్ట్ చేస్తే కానీ మాకు సహించదండి అని అలాగనుకోకూడదు మామూలుగా అవేమీ లేకుండా కొంచెం బ్లాండ్గా ఉన్న ఆహారం తిని చూడండి ఎంత రుచిగా అభ్యాసం చేయాలి కాబట్టి సర్వసత్వ సుఖ హిత ఆ చైతన్య రూపంగాలా నిలిచి ఉండడమే అస్పర్శయోగ కాబట్టి చాలా గొప్ప జ్ఞానం ఇది కనుక అస్పర్శ యోగము ఇప్పుడు అదునా అధున అంటే ఇప్పుడు ఇప్పుడంటే ఆచార్యుడికి అభేద గర్భ నమస్కారం చేసిన తర్వాత అద్వైత దర్శన యోగము అస్పర్శ యోగం అంటే అద్వైత దర్శన యోగము మీరు నేను దీనిని ప్రేమిస్తున్నాను ఇష్టపడుతున్నాను అంటే ద్వైతం వచ్చేసిందంట ఛాయిస్లెస్ అవేర్నెస్లో డివిజన్ ఉండదు దట్ ఈజ్ ఓన్లీ అవేర్నెస్ ఎప్పుడైతే మీరు రాగము లేక ద్వేషము పెట్టేదంటే ఈగో వచ్చేస్తుంది అదే ఈగో ఐ లైక్ దిస్ ఈగో ఐ డోంట్ లైక్ దిస్ ఈగో ఈగో ఎప్పుడైతే వచ్చిందో ఈగో ఈజ్ ది సబ్జెక్ట్ ది థింగ్ ఈజ్ ది ఆబ్జెక్ట్ అండ్ డివిజన్ వచ్చేస్తుంది ఈగో లెస్ చాయిస్ లెస్ అవేర్నెస్ ఈజ్ సేమ్ యాజ్ ఈగో లెస్ అవేర్నెస్ ఈగో లెస్ డివిజన్ లేదు వాట్ యూ సీ అండ్ ది వన్ హూ సీస్ Both are part and parcel of the same seeing. Which is the shakta. Okay, existence will be antaragata and there is division. Do. I am what I see. I am what I see. That is in the Abheda. That is the Advaitha Dharishanamu. That is Asparisha Yogam. Asparisha Leniyogamu. Asparisha is an indiriyam. Manasu indiriyamu. We are going to go to the Abheda. భేదము మనస్సు ఇంద్రియముల కారణంగా గోచరిస్తుంది మీరు మనస్సుని ఇంద్రియాలని మనస్సుని అతీతంగా మీరు కనుక ఉండగలిగితే ఆ దాంట్లో అభేదమే తప్ప భేదం ఉండదు మనస్సు ఇంద్రియము బికాస్ ఆఫ్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ది మైండ్ అండ్ సెన్సార్ దెన్స్ యు సీ డివిజన్ లైక్ సూర్యకాంతిలో ప్రిజం పెడితే మీకు ఏడు కలర్స్ వస్తాయి ప్రిజం పెట్టకపోతే ఏడు కలర్స్ ఉండవు అది ఒకే లైట్ కింద ఉంటుంది అదే అలాగే ఇక్కడ కూడా మనస్సు ఇంద్రియాలను పెడితే ఎగ్జిస్టెన్స్ ముక్కలు ముక్కలు ముక్కలయ్యి మీకు దర్శనమి అనుభవానికి వస్తుంది నేను నాకంటే భిన్నమైనది అని ఒక డివిజన్ ఆ నాకంటే భిన్నమైనదే అనేకము ఇంకో డివిజను సో ఈ విధంగా మనస్సు ఇంద్రియములు అనే ద్వారా ఎగ్జిస్టెన్స్ మల్టిపుల్గా మీకు అనుభవానికి వస్తుంది కానీ మనస్సు ఇంద్రియములకు శుద్ధ జ్ఞానం అంటే అస్పర్శ అస్పర్శ యోగం ఆ జ్ఞానస్వరూపంగా మీరు నిలిచి మీకు భేదము కూడా అనుభవానికి రాదు అని చెప్పనే అస్పర్శ యోగమన్నా అద్వైత దర్శన యోగమన్నా ఒకటే అద్వైత దర్శన యోగస్య నమస్కార ఆ దర్శన యోగానికే నమస్కారం దేశిత అదే ఉపదేశించబడినది అస్పర్శ ఉపదేశించారు అద్వైత దర్శనం యోగాన్ని ఉపదేశించారు దానికి దండం ఎందుకండి యోగానికి దండం పెట్టడం ఏంటంటే అంత మహిమాన్వితమైనది దానిలో ఆ మహిమ ఉన్నది మీరు దాన్ని స్వీకరించండి అని అభిముఖం చేయటం కోసం ఆచార్యులు సుతిస్తున్నారు స్పర్శనం స్పర్శ సంబంధ న విద్య యొక్క యోగస్ కైనచిత్ కదాచిపీ సహా అస్పర్శయోగ బ్రహ్మస్వభావేవా ఇప్పుడు చూడండి ఒక పదార్థం ఒక లడ్డూ ఉంది ఇక్కడ నేను ఇక్కడ ఉన్నాను నేను ఇక్కడున్నాను ఇక్కడ లడ్డు లడ్డూ అంటే గుర్తొచ్చింది ఉడితే మీరు వినుంటారు మీకు ఒక సూచన కోసం చెప్తున్నాను ఎవడో ఒక ఆయన తిరుపతి వెళ్ళి లడ్డూ కొనుక్కు తెచ్చుకోవచ్చాను కాబట్టి ఆ లడ్డు తెరిస్తే దాంట్లో ఇనప నట్టు ఉంది ఇనప నట్టు బోల్ట్లు ఏమున్నాయి ఆయన అంటాడు ఇలా నట్లు బోల్ట్లు వీళ్ళు అజాగ్రత్తగా లడ్డులు తయారు చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టేశారు ఈ విధంగా వీళ్ళు దేవుడికి అపచారం చేసేసారు కాబట్టి ఏవైనా అపచ ఈ దేవుడికి చేసిన అపచారం వల్ల ఏవైనా కీడులు ఆపదలు వస్తాయేమో అని వీడు వింద ఎవడను వస్తే కీడులు ఆపదలు దేవుడికి వస్తాయా లేకపోతే చేసిన వాళ్ళకి వస్తే ఏమిటి వీడి వీడి బెడ్డ ఏమి బెడ్డది దేవుడికి అపచారం అయిపోయింది అపచారం అయినమాట వాస్తవం వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా చేయాలి అది అక్కడితో సరిపెట్టచ్చు దాన్ని ఇంకా అలా ఉంది తీసుకెళ్ళిపోయి ఏమో కీడు జరగే ఉంటారు వల్లండి ఆ లడ్డు ఇక్కడ ఉంది నేను ఇక్కడ ఉన్నాను నేను ఆ లడ్డూ తినాలనుకుంటున్నా లడ్డూ చూడగాలనే తినాలనిపిస్తుందిగా ఆ వీడు భోక్త అది భోగ్యము ఏమండి అది తీసి నోట్లో రాల మీద వేసుకున్నారు వేసుకుని దాన్ని ఆస్వాదిస్తున్నారు ఇప్పుడు భోక్త భోగ్యము ఒకటైపోలేదు దిబికేమ సినిమా చూడాలని వెళ్ళి టికెట్ కొనుక్కొని కూర్చున్నాం మేము పిల్లలు అలా చేస్తూ ఉండేవాళ్ళు కూర్చున్నాం అక్కడ ఇంకా తెర అలాగా ఉంది అలా ఉంది ఇంకా కమర్షియల్ సినిమా నడుస్తున్నాయి ఇంకా సినిమా రాలేదు అది సినిమా అక్కడ రాబోతోంది భోగ్యం మేము ఇక్కడ భోగించడానికి సిద్ధంగా కూర్చున్నాం భోక్తలం టికెట్లు కొనుక్కుని వరి కూర్చున్నాం భోక్తలు భోగ్యం సినిమా వచ్చింది నాయకుడు వచ్చాడు అలా కళ్ళ చూస్తూ ఉండిపోయాం రెండు గంటలు సేపు భోక్తాలీడు భోగ్యం భేదం పోలేదా కాబట్టి మీకు భోక్త భోగ్యం భేదం ఉంటే ఆ భేదాన్ని బట్టి సంబంధం ఉంటుంది భోక్తకి భోగ్యంతో సంబంధం భోగ్యానికి భోక్తతో సంబంధం భేదమే లేకపోతే సంబంధమే ఉన్నది ఇప్పుడు భార్యా అన్నారనుకోండి నేను భర్తను ఆమె భార్య నేను ఆమెని ప్రేమిస్తాను అంటే బానే ఉంటుంది ప్రేమిస్తూ ఉండొచ్చు అప్పుడప్పుడు ప్రేమించడం వేస్ట్ ఏమో అని అనిపించే టైం కూడా వస్తుంది అంటే భేదం ఉన్నప్పుడు అలాంటి సమస్యలు భార్యాభర్త ఊరికే వ్యవహారం కోసం పెట్టుకున్న పేర్లు తప్ప భేదమే లేదు ఇప్పుడు ఈ కళ్ళజోడు లెన్స్కి కంటిలోపల ఉన్న లెన్స్ ఒక లెన్స్ ఉంటుంది కదండి దానికి భేదమే ఉంది భేదమేం భేదండి లేదు ఫ్యూజ్ అయితే రెండు భేదం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది నాకు నాకేమన్నా భేదం ఉంటుందా నేను చూస్తున్నప్పుడు ఈ లెన్స్ తోటి చూసి ఆ లెన్స్తో చూసి అలా చూస్తున్నానా లేకపోతే ముందు ఈ లెన్స్తో చూసిన తర్వాత ఇన్ని లెన్సులు లేవండి ఒకే లెన్స్ ఇది వన్ లెన్స్ అదేమిటి రెండు ఉన్నాయి కదా రెండు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు నాకు రెండు లెన్సులు అనుభవానికి రావు రెండు లెన్సుల అనుభవానికి వస్తే నేను చూసినట్టే మీకు పాఠం చెప్పినట్టే ఒకే లెన్స్ అనుభవానికి వస్తుంది అదే రకంగా భార్యాభర్త అంటే బాహ్యంగా ఒక్కటిగా ఉన్నా అద్వైతమే అద్వైతం సుఖదుఖయో అన్నది అది యథార్థమైన ప్రేమ అలాగే ఉండాలి కాబట్టి సంబంధం ఎప్పుడు భేదం ఉంటే సంబంధం భేదమే లేకపోతే సంబంధమే ఉంది భేదం లేదు అభేదంలో సంబంధమే ఉంటుంది కాబట్టి స్పర్శ సంబంధ ఎస్మిన్ జ్ఞానే నాస్తి ఏ జ్ఞానంలో సంబంధమే లేదో అంటే అభేద జ్ఞానం అండి అఖండ జ్ఞానం అఖండ జ్ఞానంలో సంబంధాలు ఉండవు ఎందుకంటే సంబంధం ఉండాలంటే భేదం ఉండాలి కాబట్టి భేదమే లేదు మేము మీరు ఒకటే మీరు మేము ఒకటే దీంట్లో ఇంత సంబంధానికి భావే లేదు అటువంటి అద్వైత ఆత్మజ్ఞానము అంటే సర్వాత్మభావము అది అది ఏ అసలైన యోగము అస్పర్శ యోగము అంటే ఇప్పుడు ఈ యోగము ఇది భోగ్యమా భోక్తయా భోగ్యము కాదు భోక్త ఈ యోగము జ్ఞాతయా జ్ఞేయమా జ్ఞాత కాదు జ్ఞేయము కాదు ఈ యోగము దేవుడా భక్తుడా దేవుడు కాదు భక్తుడు కాదు దేవుడైన భక్తుడు భక్తుడైన దేవుడు ఈ యోగము కారణమా కార్యమా కారణము కాదు కార్యము కాదు కనుక అటువంటి యోగం అయితే ఇప్పుడు కారణము బ్రహ్మ కార్యము జగత్తు ఉండాలా అక్కర్లేదా భేదం ఉండాలా ఉద్దా సో ఆయన కారణం జగత్తు కార్యం ఆయన దేవుడు వీడు భక్తుడు ఈ భేదం ఉండాలా అక్కర్లేదా నువ్వేమో అన్ని భేదాలని తీసిపారేసి అస్పర్శయోగం అని పెట్టావు కదా మరి జగజ్జన్మాది ఉన్నాయిగా జగత్తుని పరబ్రహ్మ సృష్టించాడు యతోవాయుమానుభూతాన్ని జాయింతే ఇత్యాదులు ఉన్నాయి కదా అంత మరి నువ్వు అస్పర్శయోగం ఎలా ఉంటుంది జగత్తు ఈశ్వరుని చేత సృష్టించబడింది ఈశ్వరుడు జగత్తును సృష్టించినాడు సృష్ృత్వ ఆనియం ఉంది సృజ్యమానత్వం దీనియం ఉన్నది సంబంధం ఉందా లేదా అంటే చూడండి జగజ్జన్మాది దర్శన్స్ అన్నీ కూడా మీకు వేదాంతంలో ఇక్కడ జన్మని అంగీకరించరు ఇక్కడ జగజ్జన్మాది అంగీకరించరు అజాతవాదం సో ఈ అజాతవాదంలో జన్మే లేదు సతోహి జన్మ ఇప్పుడు ఉన్నది ఉన్నదానికి జన్మేమిటండి బ్రహ్మ అంటే ఉన్నదే బ్రహ్మ ఆ బ్రహ్మ జగత్తుగా జన్మించింది ఉన్నదానికి జన్మేమిటి సతో హి మాయ జన్మ మాయచేతనే జన్మ అంటే అర్థం ఏమిటండి యథార్థంగా జన్మ లేదు అజాతవాదం మరి జగజ్జన్మాది శృతులు ఎందుకు వచ్చినట్టు జగ్ జగత్తు జన్మించింది పుట్టింది బ్రహ్మ నుండి పుట్టింది అని ఇలాంటి శృతులు సృష్టి ఒకటి జరిగింది అనే ఒక ఊహలో ఉన్నవాడిని సంతోషపెట్టడం కోసం చెప్పిన మాటలు తప్ప మరొకటి కాదు సృష్టినేది ఇప్పుడు ఈ ఈ గులాబీలన్నీ ఎవరువండి అని అడిగాడు ఒకడు అడిగితే సరే వాడితోటి తత్వం గోలెందుకు అవన్నీ మావేనండి ఏం చెప్పేస్తే వాడి ప్రశ్న సంతోషం అయిపోతుంది ఊరుకోవచ్చు లేకపోతే గులాబీలు ఎవరు సృష్టించలేదు అవి సృష్టిలో భాగంగా ఉంటాయి అవి ఎవరికి సంబంధించినవి కావు ఈ తత్వం అంతా వాడికి ఎందుకు చెప్పడం వాడికి అర్థం కాదు ముందు ఏ ఇప్పుడు చెవిటి ముందు శంఖం పొందినట్టుగా ఉంటుంది వాడికి ఓ మాట చెప్పేస్తే వాడు సంతోషపడిపోతాడు అవతలకిపోతాడు అవన్నీ మా పండి అవి ఓహో మావే ఓకే చాలా సంతోషం మీకు ఏమైనా రెండు కావాలా కావాలంటే తీసుకోండి అంటే మరి మీ సొంతమైతే నేను నా సొంతమయ్యావి నేను నీకు అనుమతి ఇస్తున్నా తీసుకోను తీసుకుని లేచక్కడు అతనికి అర్థమయ్యి ఈ భాషలో అతనికి చెప్పేస్తే అతను హ్యాపీ మనం హ్యాపీ అతనికి అర్థం కాని భాషలో గులాబీలు ఎవళ్ళకి సొంతం కావు అని ఎలా మొదలుపెట్టారనుకోండి వాడికి చికాకు మనకి చికాకు అంటే ఈ సృష్టి అంతా ఇక్కడుంది దీన్ని ఎవడో పెట్టాడు అనుకున్నా చెప్పి మాట్లాడేమో చెప్పారంతే అంతేగాని కార్యకారణ భావం అదేదో స్థిరం అని చెప్పడం కోసం చెప్పలేదు కాబట్టి ఈ అద్వైతాత్మ దర్శనంలో కార్యకారణ భావాన్ని కూడా మింగి కూర్చుంటుంది ఆ దర్శనం దానికి కూడా ఇక్కడ నిలకడ లేదు అటువంటి అటువంటి అస్పర్శ యోగము ఈ అస్పర్శాన్నే ఇంకో రకంగా చెప్తారు చూడండి కర్త కర్త కర్మ మూడు ఉంటాయి కర్త అంటే చేయువాడు క్రియ అంటే క్రియ చేత చేత చేష్ట కర్మ అంటే ఈ కర్మ ఈ క్రియని దేని మీద చేస్తారో అది కర్మ ఇప్పుడు చూడండి సత్ సత్ అంటే ఉనికి ఆ ఉనికి ఉందే వివర్తం ఉనికి ఎండే వివర్తం కర్త కర్మ క్రియ అనే మూడు ఉనికి ఎందు వివర్తములు వివర్తములు అంటే ఎటువంటి మార్పులు రాకున్నా మారినట్టుగా కనబడేవి అని అర్థం మీకు నేను దృష్టాంతం చెప్తున్నాను సినిమా తెర మీద హీరో హీరోయిన్ విలన్ ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు కూడా హీరో హీరోయిన్ విలన్ ఈ ముగ్గురు కూడా కాంతి యొక్క వివర్తములు అంటే అర్థమైందా మీకు అంటే కాంతియే హీరోలాగా కాంతియే హీరో అయింది అంటే కారణకార్యభావం కాంతియే హీరోలాగా అయిందా లేకపోతే కాంతియే హీరోలాగా కనబడిందా కనబడింది అంటే వివర్తం అవలేదు కాంతి ఏమైంది ఏమీ అవ్వలేదు అలాగే ఉంది మరి హీరో హీరోలాగా కనబడింది దాన్ని వివర్తము కాంతియే విలన్లాగా కనపడింది కాంతియే హీరోయిన్ లాగా కనపడింది ఇప్పుడు అర్థమైంది కదా మీకు వివర్తములు ఇప్పుడు చూడండి చైతన్యం ఇప్పుడు భోగము అనేది ఉపలబ్ధికే భోగము అని పేరు అంటే ఇప్పుడు మీకు రుచి అంటే రుచి బాగుంది అంటే రుచి యొక్క జ్ఞానము భోగము రుచిని ఆస్వాదించుట అంటే అర్థం ఏంటండి రుచిని తెలుసుకుంట మ్యూజిక్ని ఎంజాయ్ చేయుట అంటే అర్థం ఏంటండి మ్యూజిక్ని వినుట అంటే విని తెలుసుకునుట వినడం అంటే తెలుసుకోవడం సినిమాని ఎంజాయ్ చేయడం అంటే అర్థం ఏంటండి సినిమాను చూడడం చూడడం అంటే తెలుసుకోవడం కాబట్టి భోగము అనేది జ్ఞానమే భోగరూపంగా ఉంటుంది తెలివి భోగ భోగమంటే ఉపలబ్ధి ఉపలబ్ధికే భోగము అనిపేరు రుచి ఆస్వాదించడం అంటే రుచిని తెలుసుకున్నాడు సినిమాని ఎంజాయ్ చేసేడు అంటే సినిమాను తెలుసుకున్నాడు మ్యూజిక్ని ఎంజాయ్ చేసేడు అంటే మ్యూజిక్ను తెలుసుకున్నాడు గ్రంథాన్ని ఎంజాయ్ చేసేడు అంటే గ్రంథాన్ని తెలుసుకున్నాడు తెలివికే ఎంజాయ్మెంట్ అని పేరు ఇప్పుడు నేను భోక్తను ఇది భోజనము అంటే నేను ఎంజాయ్ చేశాను ఇది భోగ్యము అని మూడు ఉన్నాయి వాస్తవంలో ఒకే జ్ఞానము అది ఆనందస్వరూపమైన జ్ఞానం అంటే ఆనందం అనండి ఒకే ఆనందము భోక్తగా భోగ్యంగా భోజనముగా వివర్తమగుతున్నది మీకు తెలిసిందామాట అలాగే ఒకే చిత్ జ్ఞాతగా జ్ఞేయముగా జ్ఞానముగా వివర్తమగుతున్నది అలాగే ఒకే సత్ కర్తగా క్రియగా కర్మగా వివర్తమగుతున్నది ఓకే ఒకటే మూడు కింద మనకు కనపడుతుంది కాబట్టి భేదము లేదు కాబట్టి ఇది అస్పర్శ యోగం కర్త కర్మ క్రియ మూడింటికి భేదం ఉంటే స్పర్శ భేదం లేదంటూ ఒకే సత్త మూడుగా వివృత్తమై కనపడుతున్నది ఆ అస్పర్శ యోగాన్ని ఇక్కడ బోధిస్తారు కాబట్టి అదిగో ఆ సత్ ఆ చిత్ ఆనందము అదే ఆత్మ अंत आत्म चैतन्यमे सदंश कर्ता कर्मा क्रिग भाषिस्दंश ज्ञाताज्ञेय ज्ञानला आनंद भोक्ता भोग्यमु भोजनलाके आत्म इत्म इला भाषिस्ते दे दे संबंधा मुड़प संबंध मेंबी आत्मा अस्पर्श आत्मे अस्पर्श స్పర్శ లేనిది ఆత్మ ఆ అస్పర్శమే యోగము అదే అంటున్నారు ఆయన ఏ యోగానికైతే కేనచిత్ కదాచిత్ ఏ కాలం ముందైనా దేనితోనైనా సంబంధము లేదో ఆ యోగము అస్పర్శయోగము ఈ అస్పర్శయోగము బ్రహ్మస్వభావేవ బ్రహ్మ యొక్క స్వభావమే అంటే స్వరూపమే పరబ్రహ్మ యొక్క స్వరూపమే ఈ అస్పర్శ యోగము యా అదే అంటే ఇప్పుడు మీరు మనస్సుని అలాగా నొక్కి పెట్టేసి నిరోధించేసి అదేదో ఒక స్థితిలోకి వెళ్ళిపోతారు అలాగేమి వేదాంతుల యొక్క మెడిటేషన్లో అలాంటి ఇబ్బందులు లేవు మీరు భోక్తా భోగ్యము ఇగో ఇది ఇక్కడ ఉంది భోగ్యము నేను భోక్తను అనే ఈ భేదబుద్ధిని విడనాడి ఆనందరూపంగా నిలిచి ఉండండి జ్ఞాతాజ్ఞేయము అనే భేదబుద్ధిని విడనాడి అది శుద్ధ జ్ఞాన రూపంగా నిలిచి ఉండండి కర్తాకర్మ క్రియా నేను కర్తని ఇది క్రియా అది ఈ భేదాన్ని విడిచిపెట్టి శుద్ధ సద్రూపంగా అహమస్మి ఆ సద్రూపంగా ఉనికి ఎరుక పూర్ణత్వం ఆ రూపంగా నిలిచి ఉండండి అదే స్పర్శ దీనికోసం మీరేమో కుంభకాలు చేయనక్కర్లేదు పూర్వకాలు జయనక్కర్లేదు అదే అస్పర్శయోగం అది అదే ఏవా అన్నదానికి అర్థం అది బ్రహ్మస్వభావ వైనా బ్రహ్మవిదా అస్పర్శయోగం ప్రసిద్ధ సో అస్పర్శయోగో వై నామ అనుంది కదా వై వై నామ అంతే ప్రసిద్ధమైనది అనర్థం నామశబ్దానికి ప్రసిద్ధమర్థం వై కూడా ప్రసిద్ధమే రెండు కలిపి ప్రసిద్ధము ఈ అస్పృశయోగము చాలా ప్రసిద్ధమైనది ఎక్కడ ప్రసిద్ధం అండి ఎవరికి ప్రసిద్ధంగా తెలియజేయటంటే మా ఊళ్ళో వాళ్ళందరికీ ప్రసిద్ధమైన అభిప్రాయం కాదు బ్రహ్మవిధాం ప్రసిద్ధ బ్రహ్మవేత్తలకు ఇది ప్రసిద్ధం అద్వైత తత్వం తెలుసుకున్న వాళ్ళకి ఈ అస్పృశయోగం చాలా ప్రసిద్ధమైనది వారికే అస్పర్శ వారికే ప్రసిద్ధం అంటే వెరీ వెల్ నో అస్పర్శయోగం వైనామ ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఘటం ఉన్నది ఘటంలో ఏముంది ఆకాశం ఉన్నది ఆ ఘటనలో ఓ లడ్డూ పెట్టాను ఇప్పుడు ఆ లడ్డూకి ఆకాశంతో స్పర్శ ఉందా లేదు ఆకాశం ఘటంతో ఉంది ఆకాశంతో స్పర్శ లేదండి ఆ ఘటంలో గంగా జలం ఇప్పుడు ఆకాశం పవిత్రమైపోయిందా ఆ ఘటంలో మురికి నీళ్లు పోశా ఆకాశం అపవిత్రమైందా కాలేదు ఎందువల్లండి పవిత్రము కాలేదా అపవిత్రము ఎందువల్ల అస్పర్శ ఆకాశం యొక్క లక్షణం అస్పర్శయోగం జ్ఞానము ఆకాశకల్పము కదా ఈ దేహము ఘటము ఈ దేహమనే అనే ఘటనలో జ్ఞానము వ్యాపించి ఉన్నది ఏమంటే ఇది పరిస్థితి దేహము జ్ఞానము అండి దేహము జ్ఞానము ఇప్పుడు దీంట్లో ఈ ఘటనలో గంధం పెట్టారు గంధం అంటే ముక్కు ద్వారా గంధం పెట్టారు ఈ గంధానికి ఆత్మతో స్పరిశ ఉంటుందా ఉండదు జ్ఞానానికి స్పర్శ ఉండదు ఎందుకంటే జ్ఞానం ఆకాశకల్పం దేహానికి ఉంటుంది ఆత్మ జ్ఞానానికి స్పర్శ ఉండదు ఈ దేహంలో లడ్డు వేశారు నోట్లో ఆత్మకి స్పర్శ ఉండదు దేహానికే స్పర్శ కాబట్టి మీకు ఇదే దృష్టాంతం ఘటల్లో లడ్డు వేస్తే ఘటాకాశానికి స్పర్శ లేదు ఘటాకాశం భోక్త కాదు ఘటంలో కదలిక చేస్తే ఘటాకాశం కర్త కాదు ఘటంలో పవిత్రమైతే ఘటాకాశం పవిత్రము కాదు ఘటంలో అపవిత్రత వేస్తే ఘటాకాశం అపవిత్రత పొందదు ఘటాకాశం అది అస్పర్శది ఆకాశం అస్పర్శ ఘటాకాశం కూడా నక్కర్లేదు మీరు ఆకాశం అలాగే ఇది ఏంద్రియాదులను వ్యాపించి ఉన్నటువంటి ఆ సచ్చిద సచ్చిదాత్మ ఏదైతే కలదో అది అస్పర్శయోగ బ్రహ్మవిధాం ప్రసిద్ధ బ్రహ్మవేత్తలు అలాగా అసంగంగా ఉంటారు అసంగశస్త్రేణ దృఢేన చెత్వ అసంగంగా ఉంటే అదే అస్పర్శయోగం ఉంటాయి ఎందుకంటే స్పర్శ అంటే సంబంధ సంబంధం సంబంధ ఏవ బంధనం మీకు బంధనం అంటే ఏమీ లేదు ఇప్పుడు వారి సంబంధాన్ని వీరు చేసుకున్నారంటే ఇంకా వారు వీరు జుట్టు జుట్టు పట్టుకుని ఒకళ్ళు ఒకళ్ళు బతుకున్నంతకాలం తిట్టుకుంటూ కల కలిసి కలిసి ఉంటారు మళ్ళీ తిట్టుకుంటారు మళ్ళీ తిట్టుకుంటారు మళ్ళీ కలుస్తూ ఉంటారు కలుస్తూ ఈ బతుకంతా వీళ్ళు గడుపుతారు అని అర్థం దానికి సంబంధము పేరు సంబంధము బంధనం అదే కాబట్టి ఆత్మస్వరూపము అదే సకల బంధనరహితం అది అన్నట్టు అది అస్పర్శయోగో వైనామ ఈ సత్యం మీరు సంసారాన్ని పట్టుకున్నట్లయితే వాడేం చెప్తాడు వాడు ఇక్కడ ఇటు వెళ్ళు అటు వెళ్ళని చెప్తాడు సో స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ని కన్ఫ్యూజ్ అయితే లోకంలో అనేక రకాలుగా కన్ఫ్యూజ్ అయ్యి ఇతరులను కన్ఫ్యూజ్ చేస్తూ తమ పబ్బం గడుపుకుంటూ ఏదో సాధిస్తున్నాం అలా ఉంటారు బ్రహ్మవేత్తలకి మాత్రమే ఆస్పర్శయోగం బాగా తెలుసుకోండి పోండా ఓర్ణమిదం ఓర్ణ